Shri -shri ో నమీ ఓ రామపతి కలికీనాపమశ్రవస్తమ జేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్వం నోపి సీత సాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మాచార్యపంద్వే ఇంద్రియాస్థే వైరాగ్యం అనహంకార జన్మృత్యుజరా వ్యాధినుదర్శనం అనహంకార నిన్న అనుకున్నాము లోకాను దర్శకం అది చెప్పుకున్నాను నేను అహంకారము అనేదాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే అది పోతు అహంకారాన్ని పరిశీలించాలి అది వాచ్ చేయటం అనేది ఉపదేశం వాచ్ అలా వాచ్ చేస్తూ ఉంటాం అహంకారము ఇంటర్ పర్సనల్ రిలేషన్స్ అనంత అంటే ఒక వ్యక్తితో మీరు వ్యవహరించే సందర్భంలో అహంకారం ఉంటుంది వ్యక్తి భార్య కావచ్చు భార్య భర్త భార్య కానీ భర్త కానీ యుద్ధం వచ్చే ప్రేమ ఉన్నప్పుడు అహంకారం ఉంది ప్రేమ సందర్భంలో అహంకారం ఉంది గమనించాలి మీరు గమనించాలి రిలేషన్ ఉంటుంది అహంకారం లేని సందర్భం ఉంటుంది అహంకారం ఉన్న సందర్భం ప్రేమ ఉన్నప్పుడు అహంకారం ఉండదు మనిషి ఎదుర్కొండా ఉండొచ్చు ఉండకపోవచ్చు మనిషి యొక్క భావన మనస్సులోకి రాగానే మనస్సు ప్రేమ భరితం అవుతుంది ఆ సందర్భంలో అహంకారం ఉండదు మనిషి ఎదుర్కొండ ఉన్నప్పుడు ప్రేమగా మాట్లాడే సందర్భంలో అహంకారం ఉండదు కానీ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు తప్పనిసరిగా అహంకారం ఉంటుంది ఏదైనా కంప్లైంట్ చేసేటప్పుడు లేకపోతే అపేక్ష ఉంటుంది ఇంకా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఈ పని చేయాలి ఆ పని చేయనప్పుడు మీ మనస్సులో ఈ అహంకారము పైపడుతుంది సో అది వాచ్ చేయాలి అహంకారము ఈ రిలేషన్షిప్ లో ఈ అహంకారము గలదు అని ఆ సమయంలో మీరు వాచ్ చేయలేదు తర్వాత ఆ ఘటన అయిపోయిన సో దిస్ ఈస్ ది మూమెంట్ ఆఫ్ ఇంకొంక్ మూమెంట్ ఆ సంగతిని గుర్తించాలి అలా గుర్తిస్తే క్రమంగా అది దూరం ఈగోమెంట్ ని గుర్తించటం అన్నది చాలా పెద్ద వివేకం కావాలి దానికి దర్పము గర్వము ఉన్నవాడు గుర్తించలేదు ఎందుకని దాంతో ఐడెంటిఫై అయి ఉంటాడు కాబట్టి వాడికి ఆ స్పేస్ ఉన్నది ఆ మానిత్వము దంధిత్వము ఏమీ లేకుండా సింపుల్ గా సరళంగా ఉండే మనుషులు ఉంటారు వాడు సరళమైన వాడు అయితే సింపుల్ దర్శన అయి ఉండాలి వాడు కూడా ఈ పర్సనల్ రిలేషన్ సందర్భంలో అహంకారము యొక్క మూవ్మెంట్ ని గుర్తుపట్టగలుగుతాడు అది కూడా గమనించగలుగుతాడు ఎస్ ఆ సమయంలో నేను ఆ విధంగా ప్రవర్తించాను ఆది మూవ్మెంట్ ఆఫ్ ఈ గో అదే అహంకారం యొక్క స్పందనే అని గుర్తుపెట్టగలుగుతాడు గుర్తుపెట్టి ఒక ఈ విధంగా ఈ అహంకారము ఇది స్పందించుమా అని గమనిస్తాను సో సింపుల్ మైండ్ ఉన్నవాడు మాత్రమే చేయగలుగుతాడు ఆ సంగతి ఆ విధంగా మీరు ఎప్పుడైతే అహంకారం యొక్క చలనమును లేక స్పందనను మీరు గమనిస్తారో వాచ్ చేస్తారో క్రమంగా అది తొలగిపోతుంది అనహంకారే చాలి దీనికి చాలా పరిణతమైన అంతరంగము అవసరం అహంకారం నుంచి బయటపడ్డాడంటే మైన నాది నేను నాది అంటే అటాచ్మెంట్ రాబోతోంది నేను అంటే అహంకారము అనే సెన్స్ లో నేను మీ అండ్ మమ మీ అండ్ ఈ రెండు ఎప్పుడైతే దూరమైనాయో వాడు జీవనముక్తి రేపుతాడు నిర్మమో నిరహంకార శాంతి మంచిది దాన్ని బ్రాహ్మ స్థితి అని కూడా అంటారు జీవనముక్తి రేపుతాడు ఇంకా సందేహమేనా కాబట్టి అహంకారమును అర్థం చేసుకుంటా దాని యొక్క స్పందనను గుర్తుపట్టుతా దాని విషయంలో స్పేస్ను కలిగి ఉండుత దాన్ని మార్చి చేయటం ద్వారా దానికి అతీతంగా అధిగమించి అనేది ఒక గొప్ప అంతర్ముఖత్వం యొక్క లక్షణం అనహంకారీ అహంకారం అనేది అహంకరోమే కర్తృత్వాసక్తితో వచ్చి ఉంటుంది కదా ఇది అహంకరోమే అన్నప్పుడు దేని ఎడల మీరు ఈ అహంకరుణి అనే అభిమానముని పెట్టుకుంటారు అక్కడనే కర్తృత్వాన్ని ఉంటుంది గాలి మీరు పీలుస్తూ ఉంటారు నిరంతరంగా పీలుస్తారు అవర్స్ గాలి పీలుస్తారు ట్వంటీ ఫోర్ సెవెన్ పిలుస్తారు కానీ నేను పీలుస్తున్నాను అనుకున్నప్పుడే మీకు కర్తృత్వం ఉంటుంది నేను పీలుస్తున్నాను సాధారణంగా అనుకోడు అప్పుడు కర్తృత్వం అవుతుంది కాబట్టి కర్తృత్వము లీడర్షిప్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు మీరు దాన్ని భావన చేస్తే అప్పుడు కబితే ఉండదు సో ఇప్పుడు మీరు భోజనం చేస్తున్నారనుకోండి ఏమో కబుర్ని చెప్తే భోజనం చేశారనుకోండి ఆ భోజనం మీద అన్నే భోజనం చేస్తున్నాను అనే కర్తృత్వం ఉండదు ఏదో బిజినెస్ డిస్కషన్ చేసినప్పుడు ఆ బిజినెస్ డిస్కషన్ లో మహమకారం ఉంటుంది తప్ప ఈ భోజనం నేను చేసుకున్నాను అనే కర్తృత్వం ఉండదు మొత్తం ప్లేట్ ఖాళీ అయిపోతుంది నిజానికి బిజినెస్ డిస్కషన్ లో ఉన్నవాళ్ళు మామూలు కంటే ఎక్కువ భోజనం చేస్తారు ఆల్సో బిజినెస్ జనరల్స్ ఎక్కువ అయితే ఫ్యాక్ అయిపోతాయి ఎందుకంటే బిజినెస్ డిస్కషన్ అయ్యేప్పటికీ వాడు అలా చేయిస్తూ ఉంటారు వాడు హోటల్ స్వప్లై వాళ్ళు సర్వ్ చేస్తూ ఉంటారు వీళ్ళు చేయిస్తూ తర్వాత దానికి తెలియదు మన ఇద్దరు తిన్నామని ఎన్ని టైంలో కాబట్టి కర్తృత్వం అనేది ఎప్పుడు ఉంటుందంటే మీరు ఎప్పుడు కర్తృత్వాన్ని భావన చేస్తే అప్పుడు కర్తృత్వం ఉంటుంది వెరీ ప్రతి థింగ్ నేను భోజనం చేసేప్పుడు నేను భోజనం చేసుకున్నాను అనుకుంటాను కర్తృత్వము అది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత దాని గురించి అసలు మీకు దృష్టే ఉండదు అక్కడ అది పచ పచనము అంటే జీర్ణం నేను జీర్ణం చేసుకున్నాను అని అనుకుంటా అనుకో నేను నడుస్తున్నాను మాట్లాడుతున్నాను అనుకుంటారు కానీ నేను గాలి తీరుస్తున్నాను అనుకుంటారా అనుకో ఒక్కడే నడుస్తున్నప్పుడు నేను అడిగి వెళ్తున్నాను అనుకోవచ్చు కానీ మిత్రులతో కబుబితో నడుచుకున్నప్పుడు నేను నడుస్తున్నాను అనుకుంటారా అనుకో ఈ కర్తృత్వం అన్నది మీరు అనుకుంటే ఉంది అనుకోకపోతే అయితే అనుకోవడము తప్పుందా తప్పుందా తప్పు అహంకార మూహాత్మ కర్తాహనుకు మని నేను కర్తను అని మీరు ఎప్పుడైతే అనుకున్నాడో ఆ కారణంగా వాడు బంధింపబడతాడు కర్తృత్వమే బంధ చే కాబట్టి ప్రయత్న పూర్వకంగా లేదు అనే విషయాన్ని తెలుసుకుని తెలుసుకోవాలి దీన్ని మీరు ఓ నేను కర్తను కాను అని పైగా అన్నాము అలాగే మాట వరుసకి అన్నాం అలా కాదు ప్రిటెండ్ నేను కర్తను కాను అని ప్రిటైన్ చేయటం అలా కాదు నాకు కర్తను కానంటుగా నటించటము అలా కాదు నాకు కర్తను కాను అని తెలుసుకోను కాదు తెలియకా స్పష్టంగా అవగాహన చేసుకోవాలి అంతేగాని రేపు గీతలో చెప్పాడు మనం కర్త కాదుట ఇది పైన నేను కర్తను కాదండి దేనికి నటించటం అది కాదు కత్పత్తు స్పష్టంగా నేను కర్తను కాను తెలుసుకోవాలి ఎందుకని యాక్షన్స్ ఎక్కడ క్షేత్రంలో ఉంటాయి క్షేత్రజ్ఞయా ఉండవు మనస్సు క్షేత్రమే దేహము క్షేత్రమే ఇంద్రియములు క్షేత్రమే మనం చూసాం కదా క్షేత్రము ప్రతి చేష్టలన్నీ కూడా క్షేత్రంలోనే ఉంటాయి కాబట్టి నేను క్షేత్రములను క్షేత్రమును క్షేత్రమునందుండే చలనాత్మకమైన స్త్రీలను దర్శించే సాక్ష్యమే గాని నేను కష్టను బావను అని వీళ్ళు తెలుసుకో తెలుసుకుని దాన్ని అభ్యాసం చేయాల్సి ఉంటుంది కర్తృత్వ అభ్యాసం అంటే తన ఎందుకు కర్తృత్వము లేదు అనే విషయాన్ని స్పష్టంగా దర్శిస్తూ ఉండాలి ఆ సాక్షి భావంలో ఉండి నేను కర్తను కాను అనే విషయాన్ని దర్శించు ఉండాలి అలా చేసినట్లయితే మీకు కర్తృత్వం పోతుంది అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే లోకంలో మీకు ఒక పరిస్థితి అజ్ఞాన పరిస్థితి ఒకటి దానికి సద్య విపరీతంగా ఉంటుంది మహాత్ములైన అజ్ఞాని పరిస్థితి ఎలా ఉంటుంది వాడు చేసేది ప్రసరంత హడావిడి ఎక్కువ ఓ ప్రసరంత పనిచేస్తారు సార్ నేను వచ్చేసానండి అని పదిసార్లు చెప్తా ఈ చిన్న డొనేషన్ ఇంత డొనేషన్ ఇచ్చాను అంత డొనేషన్ ఇచ్చాను పేర్లు రాయించుకుని పబ్లిక్ అనౌన్స్మెంట్ చేయించుకుని అలా చేస్తా తర్వాత తమ చేసిన గొప్ప కార్యాలకు సమాజంలో సైకిల్స్ ద్వారా మరో ద్వారా తనకు గుర్తింపు రావాలి అని చాలా సహతహలాడుతూ ఉంటారు లోకంలో చేసిన దానికి ఎక్రౌండ్స్ పెట్టుకుని దానికి ఫలం వచ్చి దాకా నిద్రపో అలా ఉంటారు లోకంలో కర్తృత్వపూర్వకంగా ఉంటారు అలాగే మహాత్ములు వారి జీవితం ఏదో చేస్తూనే ఉంటారు రియల్ అయిపోతూ కానీ ఆ మహాత్ముల దృష్టిలో నేను ఇది చేశాను అనే భావన కలగదు తనకైనా ఇచ్చినప్పుడు అనే భావన ఉండదు ఏదైనా చేసినప్పుడు పని చేసినప్పుడు నేను ఈ పని చేశాను అనే భావన ఉండదు ఆ థాట్ రాదు దాన్ని సహజమైన క్రియ సహజ క్రియ స్పాంటేనియస్ యాక్టివిటీ ఉంటుంది నేను చేస్తున్నాను అనేటువంటిది ఆ అధిమానము అర్థం ఐడెంటిఫికేషన్ ఉండదు అది అనహంకార స్థితి కాబట్టి అహంకారమున్న స్థితి లేని స్థితి అన్నింటినీ చక్కగా స్పష్టంగా తెలుసుకునే దాంట్లో ఉండే దోషాన్ని గుర్తుపట్టి అహంకారం లేని స్థితిని కలిగి ఉంటుక అన్నది ఆత్మజ్ఞానమునకు ఒక ప్రధానమైనటువంటి సోపాహనము చేతనే అజ్ఞానం అనే దృష్టిలో అనహంకార ఏవచ ఇక దోషాలు దర్శనం ఇది నేను నిన్న కొంతవరకు వ్యాఖ్యానం దోషాన్ని దర్శించటం అభ్యాసం చేయాలి దోషాన్ని దర్శించాలి అంటే మనుషులు ఎలా ఉంటారంటే కళ్ళు మూసుకుని పాలు తాగుతూ పిల్లి దాన్ని ఎవరు చూడలేదనుకుంటోంది అని ఏదో అలాంటి సో ఆ రకంగా మనుషులు ఎలా ఉంటారు అంటే దోష దర్శనం ఇష్టపడదు ఎందుకంటే ఇది వెరీ ఇన్కన్వీనియంట్ దోష దర్శనం గా ఉంటుంది ఇబ్బందికరంగా ఉంటుందా ఉండదా ఇబ్బందికరంగా ఉంటుంది సో ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఏం చేయాలి దోషాన్ని దర్శించటం మానేయాలి ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకుంటే ఇబ్బందికరంగా ఉంటుంది కనుక ఆ ఇబ్బంది కలగ ఇప్పుడు ఇద్దరు భోజనం చేస్తున్నారు పక్క పక్కన కూర్చొని మామిడి పండు వడ్డించారు పూర్వకాలం వాళ్ళు మామిడి పండు భోజనంలో తిన్నామన్నది ఇచ్చే ప్రాబ్లం కట్ ముక్కలైతే తినచ్చు కానీ మీరు పండు పండు వేసేస్తే అది వాడు భోజనం చేయడం పద్ధతి It's not a very wise uh, step. I suppose, that real time we are standing at heaven, then, what will we do? When they endure each step the fence, the 3rd to 2nd It's happened. They don't know much about it. It's the very yardage. If you do that and do things so, in the way estarounds work, it's like a 10th of sleep, it just gets <laughs> lost there. డితే ఆయన ఆయన పండు తీ రెండు టెంకెలు వచ్చేవి నాకు అని అనుకున్నాడు అంటే ఆయన అప్పుడు ఏమనుకున్నాడంటే నా పండులో రెండు టెంకలు ఉన్నాయి ఏం అంటే ఈయన ఎస్ వెరీ ఇంట్రెస్టింగ్ నాట్ దట్ నా పండులో అసలు టెంకేస్తారు అలాగా చూసారా ఎంత చిత్రమో ఈయన పండుగలో టెంక లేదు ఆయన పండులో రెండు టెంకల్ అలాగా అలాగా అలాగా అనుకుని భోజనాలు చేసి వెళ్తాను ఎంత ఎంత బాగుందో అలా ఉంటాయి అలా కాకుండా ఏమన్నా అలా అలా ఉండదు అండి టెంక ఉండదు రెండు టెంకల పండ్లు ఉండదు మీ కెంక ఆయనకు నేను చెప్పాను అనుకోండి అక్కడ ఏమవుతుంది అందరికీ ఇబ్బంది ఎంబరాసింగ్ అంట కాబట్టి సత్యము ఎంబరాసింగ్ ఉంటుంది సత్యాన్ని పైకి చెప్పకూడదు కార్పెట్ కిందకి తోసేయటం అంటారు ఎప్పుడైనా గమనించారా అంటే మీరు గెస్ట్ మీద పిలవడా గెస్ట్ వస్తాడు ఎవడో విఐపి గెస్ట్ వస్తాడు ఈ లోపల కార్పెట్ పక్కన ఏదో చెత్త పడుతుంటారు ఆయన అలా నడిచొస్తుంది ఆ చెత్త అలాగే ఉంటే గెస్ట్ ముందు అది మర్యాద కాదు కదా కాబట్టి ఏం చేస్తారంటే జాగ్రత్తగా కాల్ తోటి కార్పెట్ కిందకు తోసేస్తాడు ఇప్పుడు చెత్త ఉన్నట్టనట్ట ఉంది ఎక్కడికి పోలేదు అక్కడే ఉంది కానీ కనపడకుండగా అది లేదా అన్నట్టుగా నటించడం మనుషులు అలా ఉంటారు సంసారాలు అలాగే ఉంటా లౌకికులు అలాగే ఉంటారు ఇప్పుడు ఒక ఆయన మీద నుంచి వెళ్తున్నాడు ఇంకొక ఆయన ఎదురు వస్తారు ఏమంటే ఉన్నారు నేను కులాసంగు వెళ్తాను దాని వాస్తవం ఏంటంటే ఈయన కుల సంఘం లేదు అయినా ఈయన సంసార భారము కింద నలిగిపోతూ ఉన్నాడు ఆయన కూడా సంసార భారం కింద నలిగిపోతూ ఉన్నాడు దే డోంట్ మాన్ టు ఎక్నాలజీ ఆ సందర్భంలో లేదండి సంసారంలో ఉంటూ కులాసం ఏముంటుంది అని అన్నాడనుకోండి అది మీకు ఎడ్యుకెట్ అంట లౌకిక వ్యవహారంలో ఉండేటువంటి మర్యాదకు అనురూపంగా ఉండదు ఏదో మాటవలసకి కులాశాయనైతే వేదాంతం చెప్తున్నారు ఏమిటంటే కదా కాబట్టి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి విలు సేదా విలువండ్ వాడుతూ వచ్చినా దోషం ఇటువంటి దృష్టి అంటే ఏంటి కళ్ళు మూసులు పిల్లు తాగేటువంటి లక్షణం కళ్ళు మూసిన పాలు తాగే పిల్లి యొక్క లక్షణం అంటే దోషాన్ని గుర్తుపట్టకుండగా దోషాన్ని చూడకుండా దాని గురించి మాట్లాడకుండగా దాని గారికి మూడు కోతులు ఉన్నాయి చెడు వేనదు ఇంకోతి చెడు కాదు ఇంకో కోటి చెడు పాలట్టాడు అన్నట్టుగా ఏదో అలాగే కూడా విన్నాం అలాగా సంసారంలో ఉండే దోషాంబుడు దర్శించు దశాన్ని దర్శించు దశాన్ని దర్శించేలా జీవితం విరాగీ ఇప్పుడు ఏదో పెద్ద డెబ్భై ఏళ్ళ వయస్సు వచ్చేసింది పెద్ద బర్త్డే పార్టీ చేస్తుంది సెవెంటీ ఫస్ట్ బర్త్డే అని మొదటి వచ్చి పెద్ద పార్టీ కదా కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు అబ్బాయి అమ్మాయి ఎక్కువ ఉంటారు వాళ్ళందరితో కలిసి గ్రూప్ ఫోటో తీస్తారు సోషల్ ఫంక్షన్ లో కొంచెం రెల్జియన్ కూడా జోడిస్తే బాగుంటుంది కదా ఆ రెల్జియన్ ఆయన వచ్చి ఆయుష్య హోమం చేయిస్తా ఆయుష్య హోమంలో కోరికేవి కంటే నాకు ఇంకొకదేళ్ళు ఎక్కువ ఆయుర్దాయమని విల్ అని కోరుకుని ఆయుష్య హోమం ఆ హోమం చేసుకుని ఆ పసుపు జరుగుతుంది వాటితో పెద్ద పెద్ద హడాయిడ్గా ఫోటోలు దిగుతుంది ఇదంతా చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి వీడియోలు చూసేసుకుని ఫోటోలు తీసేసుకుని ముగిసిపోవడమే తప్ప మన జీవితాన్ని ఒక్కసారి పరిశీలించుకునే అవకాశం ఉంటుందా మీరు అలా ముగిసిపోతుంటే ఆ జీవితంలో ఉండే దోషాన్ని దర్శించేటువంటి అవకాశం ఉంది దోషము రెండు రకాలు ఉంటుంది ఫిజికల్ డే ఆఫ్ ద దేహము శిథిలం అవుతూ ఉంటుంది ఇంకో పదేళ్ళ ఆయుర్దాయం చెప్తుంది ఏం చేస్తాం అసలు ఆ కోరిక ఆ కామనతో ఆ కర్మను చేయక ఈ కామ్యకర్మ యొక్క సందర్భం కాదే కాదు సకల కామనలను విరక్తితో విడిచిపెట్టాల్సిన సందర్భంలో కామ్యకర్మానుష్ఠానం చేసుకున్నట్లంటే మడిల్ హెగడ్ నష్టం ఉన్నా కదండి ఏం చెప్పాలి ఆయుష్యం అక్కర్లేదు నాకు ఆయుష్యం కోసం హోమం వైరాగ్యం కోసం ఏదైనా హోమం ఉంటే నాకు సజెస్ట్ చేయడం జరుగుతుంది అప్పుడు తెలివైన వాడు ఏం చెప్తాడంటే వైరాగ్యం కోసం హోమం కాదండి మీరు రోజు ఉదయం సూర్యుడిని ప్రార్థిస్తూ గద్ గీతా క్లాస్ చదువుకొని మీకు బాగుంటుంది అని చెప్తారు ఈ ఫాలో దట్ మెసడ్ బట్ ఆ మెథడ్ ని ఫాలో అయ్యేటువంటి వారము కూడా చెంచుకోకుండా మూసేసి పెడతారు ఈ మురిసిపోవడంలో ఉంటారు నేను మురి పట్టుపంచ మురిసిపోతూ ఉంటాడు తప్ప వైరాగ్యం కోసం మనం ఏం చేయాలి అని ఆలోచన చేయకుండా చెప్పాలి దోషాన్ని దర్శించినట్లయితే వైరాగ్యం యొక్క ద్వారము పెరుగుతుంది నేను చెప్తున్నా దృష్టాంతం ఏదో చెప్తాను ఏదో దృష్టాంతం చెప్పాలి కనుక తర్వాత ఈ కొడుకులు కోడలు తర్వాత అందరితో కానీ ఫోటోలు చేస్తుంది మీరు ఫ్రాంక్ చెప్పండి ఈ ఫోటోలు దిగిన పొటోలు అయితే దిగాడు కోడళ్ళు మనవళ్ళు అల్లుళ్ళు వీళ్ళందరితో ఫోటోలు దిగాడు అందరితోటి ప్రేమ పూర్వకమైన వ్యవహారం ఉంటుందా అయితే దాడికి మీరు యథార్థం చెప్పండి ఫోటో దిగాడు బాగానే ఉంది ప్రేమ వ్యవహారం ఉంటుందా మీ ట్రూత్ ట్రూత్ ఏవి చెప్పమంటారా ప్రశ్నేషన్ లో భార్య చెప్పిన మాట వింటాం లేదని ప్రస్ట్రే పొట్టు కూర్చు కట్టుకుని పొట్టు కేర కట్టుకుని అలంకారాలు కొట్టింది పక్కన కూర్చున్నాయి కానీ కాఫీ కూడా ఇవ్వడానికి మనస్సులో ఉంటుంది ఫ్రస్ట్రేషన్లో ఉంటుంది కొడుకు శక్తి పూర్తి అంటే శక్తి ఇంకేదో భక్తులే అంటే పరిగెత్తుకు కానీ అప్పుడెప్పుడో కష్టం వస్తే తీసేడు కాదనుకుంటాడు మనస్సులో ఇక మనవాళ్ళు ఉన్నారు ఫోటోలు దిగినప్పుడు హడావిగా వస్తారు తప్ప మిగతా అప్పుడు వేలు పిలిస్తే కూడా పడుకున్నాడు అనుకుంటాలోచించారు ఇంకా అల్లుడు గురించి చెప్పలేదు ఇంట్లో కూతురు రాలేదు అనుకోలేదు నేను ఇంత ప్రంక్షన్ చేస్తే రాకుండా అక్కడే కూర్చుని చూసావా అంటాడు హింగియన్ చదివాడు ఎప్పుడైనా సింగియ్యని మనిషి చాలా మండిల్ హెడ్డెడ్గా ఉంటాడు అలా ఉండకూడదు అట్లీస్ట్ విరక్తిని పెంపొందించుకునే ఉపాయం దోష పరిశ్రమ దాన్ని అభ్యాసం చేయాలి ఏమిటి దోషము ఎం కుట్టేము డెబ్భై ఏళ్ళు వచ్చాయి ఏళ్ళు అయితే వచ్చేదాన్ని ఆ జ్ఞానం రాలేకపోయింది విరక్తి లేదు ఈనాటికి కూడా ఇంకా నా భార్య నా పిల్లలు నా డబ్బులు నా ఇల్లు నా బాక్య పట్టుకు వెళ్లాడుతున్నాను అని అనుకుంటాడా అనుకున్నాడు అనుకోండి కృతాప్తి మనస్సు నిండానేమో తాపాలు కోపాలు పెట్టుకుంటున్నాను ఉక్రోషము కోపము తాపము పెట్టుకుంటున్నాను అందరి ఎలా ప్రేమపూర్వకమైన వ్యవహారాన్ని చేయటానికి బదులుగా ఇటువంటి అహంకారపూర్వకమైన వ్యవహారం చేస్తున్నాను ఇది చాలా తప్పు అనుకుంటున్నా అనుకున్నవాడు అంటే కుస్తా లేదు కాబట్టి దోష దర్శనం ఎలా అయితే సిగరెట్ మానేయటానికి దోష దర్శనము అత్యావశ్యకం ఆల్కహాల్ మానేయటానికి దోషదర్శనము ఫ్రీ కండిషన్ దోషదర్శనము ఇస్తే కండిషన్ ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేస్తే ఇతరములైన అంశములు సహజంగా వస్తాయి ఇప్పుడు ఎలాగంటే సపోజ్ ఆల్కహాల్ మానేసేదనుకోండి ఫిజియోలాజికల్ విక్రాయల్ సింటమ్స్ ఉంటాయి సైకలాజికల్ కాదండి ఫిజియోలాజికల్ బాడీ బ్లడ్ లో ఆల్కహాల్ పర్సెంటేజ్ తగ్గిపోయిన కారణంగా కొంత రియాక్షన్ ఉంటుంది ఫిజియాలజీలో కొంత పెయిన్ దానికి మందులు ఉంటాయి ఆ మందులు వేసుకుని కొంత ఓపిిక పట్టి వాడు ఓపిగ్గా మేనేజ్ చేయాల్సి ఉంటుంది సరే వీక్ ఆర్సో హీ టు మేనేజ్ అది మేనేజ్ చేయడానికి కావాల్సిన మనోబలం ఎక్కడి నుంచి వస్తుందంటే దోషదరిశీల నుంచి వస్తుంది నా ఈ దోషాలని నా జీవితంలోకి నేను ఇంకొకసారి రానివ్వకూడదు అనే దోష దర్శనం చేసినట్లయితే ఆ వారం రోజులు విటిబ్రాయ్ సింటమ్స్ ని తట్టుకు నిలబడేటువంటి మనోబలం వస్తుంది వీడి దోష చేయకపోతే మనోబలం ఉండదు వారం రోజులు వీడిని శానిటోరియంలో వెలుగులతో పెట్టి బంధించి పెట్టారనిపోయింది వాడు తిరిగి పొడవ కొట్టేసి దూచేసి వెళ్ళిపోయి మనోబలం ఉండదు కాబట్టి దోష దర్శనం అన్నది వ్యసనముల నుండి బయటపడడానికి ప్రధానమైన కండిషన్ అంటే అతనే ఆల్కహాలిక్స్ ఎనానిమస్ వాళ్ళు చేసేటువంటి ప్రాసెస్ రిట్రీట్ లో పెడతారు ఒక టూ వీక్ ప్రతిరోజు పొద్దున్న ఒక క్లాస్ ఒక్క ఉంటారు ఏదాంత క్లాస్కి పెట్టారు ఆ క్లాస్ ఈ దోషము యొక్క దర్శనమే మెయిన్ లో ఉంటుంది అదేవిధంగా అది దృష్టాంతం ఇక్కడ దార్ష్టాంతికమేమిటంటే ఈ దేహము ఈ దేహాన్ని బట్టి వచ్చినటువంటి సంసారము దీని ఎడల విరక్తి లేకుండా వీడు ఆత్మ జ్ఞానానికి అర్హుడే కాడు ఎందుకంటే ఆత్మ అంటే దేహము మనస్సు యొక్క స్థాయికి చెంది ఉండదు అది క్షేత్రము క్షేత్రము అంత క్షేత్రజ్ఞ స్థాయిలో ఉంటుంది తప్ప క్షేత్రం స్థాయిలో ఉండదు కాబట్టి మీరు క్షేత్రం స్థాయిలో ఆసక్తి అనురాగము అధ్యాస పాదాత్మ్యము దాంతో మమేకమైన ఉంటుకున్నట్లయితే మీరు ఆత్మస్వరూపాన్ని గెలుచుకోలేదు కాబట్టి క్షేత్రం స్థాయిలో తీవ్రమైన వైరాగ్యం అత్యావశ్యకం ఆ వైరాగ్యం ఎలా వస్తుంది దోషదర్శనం వల్ల మాత్రమే వస్తుంది ఆ దోషదర్శనాన్ని గురించి చూద్దాము శంకరులంతా జన్మ మృత్యు జరా వ్యాధి సమాస పదం శంకరులు కొంత వ్యాకరణం రీత్యా సమాసం కూడా చెప్తున్నారు ద్వంద్వ సమాసం జన్మ చ మృత్యుచ జరాత దుఃఖాన్ని ఎన్ని ఉన్నాయి జన్మ ఎప్పుడు వచ్చినా పక్కన మృత్యు ఉంటుంది జన్మ పక్కన తప్పనిసరిగా మృత్యు ఉండి తీసు వీడు కుట్టుక పుట్టుక అనగానే మృత్యువు అన్నది పక్కనే ఉంటుంది వీడు గుర్తించ తర్వాత మనుషులు ఏమవుతుంటారు అంటే జన్మ ఇప్పుడు ఉంటుంది మృత్యువు తర్వాత ఉంటుంది కానీ శాస్త్రం అలాతో ఉండదు శాస్త్రం జన్మతో పాటే మృత్యు ఉంటుంది ఒకటి ఇల్లు ఇల్లు రాయాలనుకుంటారు ఇల్లు ఎప్పుడు రాయాలి అని ఒక మేమాంసం అంటే పుట్టిన వెంటనే రాయాలి ఇల్లు ఎందుకంటే మృత్యు పక్కనే ఉంటుందిగా జన్మ పక్కనే ఉంటుంది అదే వాడు పుట్టిన వెనసలు రాయిలండి వాళ్ళకి అసలు ఇల్లు రాయాలని కూడా తెలియదు కదా అంటే ఇంట్లో ఇంత ఇంజన్ వస్తారు ఎప్పుడు తెలుస్తుంది మేజర్ అయ్యాక తెలుస్తుంది మేజర్ అయిన తర్వాత రాయలేదు పని ఏళ్ళు ఒక యొక్క ఏళ్ళు వచ్చిన తర్వాత రైతు ఎందుకంటే మృత్యువు పక్కనే ఉంటుంది జన్మతోటే ఉంటుంది మృత్యు దూరంగా ఏమున్నా మృత్యువు లబ్బు డబ్బు అని ఉంటుంది కదా గుండె లబ్బు అని గ్యాప్ ఉంటుంది లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ అంటే జన్మ జీవితం డబ్బు అంటే జీవితం లబ్బుకి డబ్బుకి మధ్యలో ఉన్న గ్యాప్ మృత్యువు ఒకసారి ఏమవుతుంది లబ్ అని ఆగిపోతుంది నో డబ్బే డబ్ అంటుంది నో లబ్ అది మృత్యు కాబట్టి మృత్యు ఎక్కడ ఉంటుంది భవిష్యత్తులో ఉంటుందా ఇప్పుడు ఉంటుంది ఇప్పుడు ఉంటుంది యూ షుడ్ నో ది సీక్రెట్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ కాబట్టి జన్మ మీరు ఇది పిలిస్తే జన్మ పేరు మీద పండగలోకి కూడా పక్కన పోతాయి దోషం అంటూ ఉంటాయి దోషు పుట్టేను అని అన్నాడంటే మృత్యు వచ్చి నెచ్చిమే ఎవడైతే నేను పుట్టేనా అని అడిగాడో నేను కుట్టేనా హౌడు వినో మీరు కుట్టాను అని అంటున్నారు కదా హౌడు వినో అనివే ఇట్స్ డిఫరెంట్ టాపిక్ కాబట్టి జన్మని సరదా సంబరపడిది ఏమిటో లేదు సంబరపడేదేమీ లేదు ఎందుకంటే జన్మతో పాటే మృత్యు ప్రక్కనే ఉన్నది దీంతో సంబరపడడానికి ఏమీ లేదు నిజానికి జన్మ మృత్యువులు కలిసే ఉంటాయి కనుక ఈ దేహముతో తాదాత్ చెంది పరిచ్ఛిన్న జీవుడుగా ఉండడమే జన్మ మృత్యువుల యొక్క గుప్తిలో చిక్కుకొని ఉంది ఇది సంసార బంధము ఇది దోషము అని దర్శించాలి తర్వాత ఈ జన్మకి మృత్యువుకి మధ్యలో ఇంకేమో జరా వృద్ధాస్య పెద్ద వయస్సు వచ్చి ఈ పెద్ద వయస్సు యొక్క ప్రత్యేకత ఎవరికి కూడా యవనలో వయస్సులో ఉండగా తెలియదు మధ్య వయస్సులో ఉండగా కూడా తెలియదు పెద్ద వయస్సు అనేది మధ్య వయస్సులో ఉన్నా కూడా తెలియదు వాడికి అర్థం కాదు అది ఆ పెద్ద వయస్సు వచ్చిన వాడికే యంగ్ పీపుల్ పెద్దవాళ్ళని కొంచెం వేళాకోళం చేస్తా పరిహాసం చేస్తా ఎందుకంటే వాళ్ళకి తెలియదు నో కెనాట్ నో ఇట్ ఆల్సో వృద్ధాత్యం అనేది ది హోల్ సిస్టమ్ ఇట్ గోసింగ్ టు ఏ డౌన్వర్డ్ స్కిన్ డౌన్వర్డ్ స్కిన్ లోకి పోతుంది సిస్టమ్ అంతా కూడా అన్ని అంగములు కూడా ఇప్పుడు ఓల్డ్ ఏజ్ వాడిని నీకు ఏమిటి అనారోగ్యం ఏమిటన్నానుకోండి వాడు పూర్తి దగ్గర నీకు హెడ్ దాకా అన్ని అనారోగ్యాలే ఉంటాయి అన్ని అనారోగ్యాలు ఉంటాయి మొక్కల అనారోగ్యం ఉంటుంది నడువు నొప్పు ఉంటుంది బ్యాక్ పెయిన్ ఉంటుంది మెడకి నొప్పి ఉంటుంది బీపీ ఉంటుంది గుండెకాయకి లివర్కి డైబెటీస్ ఉంటుంది చేతులకి భుజాలు ఏవో నొప్పులు కొడతాయి సో ఎవరి ప్రతి నొప్పి అంబా ఓల్డ్ పూజ స్వామిజీ దృష్టాంతం ఓల్డ్ అంబాసిడర్ కార్ లాగా ఉంటుంది బాబు కటకట్లతో సౌండ్లు చేస్తూ తప్పులు చేస్తూ అంబాసిడర్ కార్లో ఒక ఆయనే చెప్పాలి కానీ ప్రతి పార్ట్స్ తప్పులు చేస్తాయి ఒక్క హార్లు తప్ప అన్ని పార్ట్స్ తప్పులు చేస్తాయి హార్డు పనిచేయదు అది ఒక అంజు ఏ తప్పుడు చేయదు అది తప్ప కాబట్టి అన్ని పాట్స్ తప్పులు చేసుకోండి మీరు కంఠం పనికిరా తప్ప మిగతా పాటలన్నీ కటకటకట్లాడుతూనే ఉంటాయి అంబాసిడర్ కార్ లాగా ఊగిపోతూ అంబాసిడర్ కారు సిక్స్ డైమెన్షన్స్ లో ఊరుతుంది అంబాసిడర్ కార్ ముందుకి వెళకి పక్కకి ఈ పక్కకి ఆ పక్కకి పైకి చెంద మొత్తం ఆరు డైరెక్షన్స్ లో ఊగితూ వెళుతూ ఉంటుంది ముందుకే మీరు చూడాలి అంబాసిడర్ కార్ నెచ్చిన అది ముఖం కొంచెం అటు ఉండట్టు కానీ అది ఓల్డ్ ఏజ్ ఈ చక్రాంతి అలైన్మెంట్ ఉండదు నేను డెంగిలో అలైన్మెంట్ ఆ చక్రానికి చేయించడానికి అది బాగుపడదండి అది ఇక్కడ రాసుకుపోతూ ఉండడం ఏంటంటే ఏదో డీసెల్ మీద పోతూ ఉంటుంది అంట ఆ చక్రాలు ఏవో మాకు నేరకంలో ఉంటాయి మొత్తం మీద ఉంటుంది ఓవరాల్ గా సో ఈ దేహం ఆ విధంగా తయారవుతుంది జరా యాభయ్య వ్యాధి అనేది దాన్ని క్షేత్రంతో దేహం మీద సంఘాసంతో అభ్యాస లేకుండా సాక్షిగా ఉండగలిగిన వాడు వ్యాధి యొక్క ప్రభావం వ్యాధి నుండి తప్పించుకోగలుగుతాడు అంటే వ్యాధి వచ్చినా కూడా మేనేజ్ చేయగలుగుతాడు అదర్వైజ్ వ్యాధిని జనులు హౌ టు మేనేజ్ ద డిసీజ్ వ్యాధిని మేనేజ్ చేయడం ఎందుకంటే చాలా దాహంగా మమేకమైన ఉంటారు దేహం మీద వ్య మమకారం పెట్టుకుని దాంతో ఆ వ్యాధి చిన్న వ్యాధి కూడా మహాభారముఖ్యంగా తయారవుతుంది దీంట్లో కూడా అహస్యం వ్యాధి వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు దగ్గర ఉన్న భార్య పిల్లలు అందరూ ఉంటే సపోర్ట్ చేస్తారని వీడు అనుకుంటాడు వీడు అలా అనుకుంటాడు ప్రతి వాడు వాళ్ళు అనుకుంటాడు ప్రతి వాడికి కూడా ఇది ఒక బెట్టర్ ఎక్స్పీరియన్స్ ఏమిటంటే అది వాళ్ళు గుడ్ మేమింగ్ పీపుల్ వాళ్ళకి వీడంటే వ్యతిరేకమైన లేదు They want to be, they want him to be happy. They want to help. All that is there. Good meaning people, Racheva Ketra Manasaka. Good meaning people, Koda, after a point, we need a support state of Manasaka. In the country, two reasons. One, Malak athyaṅgara is the Khamasya. They cannot understand. Valu Vaiswala Unkaru, Valu Khamasya athyaṅgara. Two, వాళ్ళు సంసారంలో చాలా లక్ష్యాలు ఉంటాయి వాళ్ళు వాళ్ళు డబ్బు సంపాదించుకోవాలి భోగాలను పోయించాలి వీడికి పిండి దిప్పలు లేకుండా పనులు ఉంటాడు వాళ్ళు ఏమో బయటకు పోయి హోటల్లో రావాలి వాళ్ళకేమో సమస్య వాళ్ళకి బోల్ అనే పనులు ఉంటాయి వాళ్ళు కొంతవరకు కట్ చేసుకుని వీరికి సేవ చేస్తారు మూడు రోజులు ఐదు రోజులు పది రోజులు సేవ చేస్తారు వాళ్ళకి తిండి దిప్పలు మానుకున్నాయి ఇంకా ఆ తర్వాత స్లోగా అయితే ఇది ఎప్పట్లో చేప్పట్లో చేారం కాదు ఈ వ్యాధి ఇప్పట్లో ఏం సెట్లవుతుంది ఇప్పుడు లెవర్ జగన్ వచ్చింది ఎప్పుడు సెట్ అవుతుంది అది ఏం సెట్లు కాదు ఈ వ్యాధులు ఏమి మోకాళ్ళప్పుడు ఏమి సెట్లో ఏం సెట్ల ఈ సెట్ల ఏమీ లేదు నథింగ్ విల్ గట్ సెట్ వ్యాధికి యూ టు మెయింటైన్ ద బిసీ యూ వాంట్ టు క్యూర్ ది బిస్ దోట్ క్యూర్ దీనిలో మెయింటెనెన్స్ వచ్చింది డైబెటీస్ మెయింటెనెన్స్ చేస్తారా ఫ్యూజ్ చేస్తారా మెయింటెనెన్స్ బీపీని మెయింటైన్ చేస్తారా ఫ్యూజ్ చేస్తారా మెయింటెనెన్స్ ఎంతకాలం మెయింటైన్ చేస్తారు వాళ్ళు మాత్రం ఎంతకాలం మెయింటైన్ చేస్తారు ఓ రోజులు అయ్యేప్పటికీ వాళ్ళు స్లోగా జనం ప్రారంభిస్తారు స్లోలీ జర్నింగ్ అప్పుడు వీటికి ఫ్రస్పరేషన్ ఇంటెన్స్ ఫ్రస్పరేషన్ వస్తుంది will I need to pay this channel because they are not paying enough attention to me and I am a successful person hinduian thadava you need to say to this english to 100 men knights knights under cml gihit 100 men knights ayurveda personal service they are doing what they are doing 100 men are back 60 calls this annaikota సామ్రాజ్యం అంతా ఇచ్చే అంత మాట అని చెంది నీ దగ్గర ఉండను పోబై పాయింట్ మీరు తేడా వచ్చు యాభై మందిని కట్ చేస్తావా నువ్వు జీతంలో వస్తావు నా సైనికులని తగ్గిస్తావా నువ్వు అని కోప నీతో ఉండనుకో ఆమె పేరు గోనవేర్ రెండో కూతురి పేరు రెబెక్క ఐదు గోలికి అంటాడు అంటే రెబుంది దాట్ యూ ఆర్ వెల్కమ్ బట్ ఐ అడ్వైజ్ యూ టు హ్యావ్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ నైట్స్ అని అంటారు ఇరవై ఐదే అంట అంటే స్టర్న్ అయిపోతాడు స్టర్న్ అయిపోయి ఎంత అమాయకుడు అవుతుందండి అంటాడు ఇఫ్ యు ఆర్ మేకింగ్ మై నైట్స్ ట్వంటీ ఫైవ్ గోవిత్ గోల్డవింగ్ ఉంది ఎందుకంటే ఆవిడ కనీసం యాభై అయినా అటు పెట్టింది అని అటువంటి వెళ్ళడానికి ప్రయత్నం అంటే గోల్డ్ అంటుంటే ఐంజ్ మై మైండ్ ఉండట్లదే అప్పుడు అంటాడు నాకు మీరిద్దరూ కూడా కూతుళ్లే కాదు అని వీధులోకి వెళ్తారు బయట తుఫాను చెలవేందుకు తుఫాన్ అంటే జీవితమే ఒక తుఫాను కాబట్టి యాధులు సంసారము మహా అంటూ చాలా దోషము గలదు సంసారాన్ని నేను వర్ణించి వాళ్ళని ఈ మధ్యను తగ్గించాను సంసారం వర్ణించాను ఇప్పుడు మీ దగ్గర నేను వస్తే మామూలుగా వర్చేసి వర్ణంలో ఫైవ్ పర్సెంట్ వర్ణమే చేశాను చాలా లేదు కొంతకంటే ఎక్కువ వర్ణము ఉంటుంది ఎందుకంటే మరీ నిరుత్సాహ పెట్టే కొద్దు జనాల సంసారంలో దుఃఖాన్ని దర్శించాలి యాధులు దుఃఖాన్ని వ్యాధులు దుఃఖములు దుఃఖములు అంటే ఎలా వస్తాయి మూడు నలుగురు కొడుకులు ముగ్గురు కూతుళ్ళు ఉన్నప్పుడు మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ కలిప ఇరవై వందలు ఉన్నారు అనుకున్నారు మొత్తం డెబ్బై వందలు అయ్యారు గ్రూప్ ఫుటో ఒక డెబ్బై వందలు అయ్యారు ఇది ఇప్పుడు వీడి వీడి వలనరకు అలా రెడీలో ఎన్ని దుఃఖాలు రావచ్చు మీరు అల్లుడికి చెప్పిన మాట వినలేదు కూతురికి చెప్పిన మాట బెంగా మరి తప్పదు ఏం చేస్తుంది కొడుకు చెప్పిన మాట భార్య వాడి భాగ్యం వింటలేదు అదో బెంగా ఓ మనవడికి సీట్ ఇంకో మనవడికి సీట్ రాలేదని బెంగ ఒకటా రెండా దుఃఖాలు సంసారికి ఉండే దుఃఖాలు అనేక ఈ లోపల వీడి వ్యాధులు ఈ లోపల వీడికి ఒక ఆవు ఒకటి ఉన్నది వీడి పైగా ఆవు ఒకటే కవి వర్తించాడు ఈ ఆవుకి ఏదో తేడా వచ్చింది దాన్ని వైద్య శానికి పసు వైద్య సెవెన్ మళ్ళీ ఈయన దానికి కూడా ఏదో ఏర్పాటు చేసుకోవాలి ఈ రకంగా సంసారులు అనేకములైన ఆసక్తులు పెట్టుకుని ప్రతిదాంట్లోనూ అతుక్కుపోయి బంధింపబడి మహా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు జన్మాది దుఃఖాంతేషు ప్రత్యేకం దోషానుదర్శనం ఈ జన్మతో మొదలుపెట్టి జన్మామృతరా వ్యాధి దుఃఖ ఐదు ఈ ఐదింట్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎన్నెన్నో ఇబ్బందులు దోషము అంటే ఇబ్బంది దోషముంటే ఇబ్బందులు తీవ్రమైనటువంటి పీడూ ఆ దోషమును దర్శించుట దర్శించుక అనుకున్న అనుదర్శనం అని ఎందుకన్నాడంటే ఒకప్పుడు మీ మీరు దోషాన్ని దర్శించలేకపోవచ్చు ఎందుకంటే సంసారి ఒక రకమైన వ్యామోహంలో ఉంటారు వాడంతా వాడు దోషాన్ని దర్శించలేకపోతాడు అప్పుడు ఎవరైనా శాస్త్రాన్ని బోధించే సందర్భంలో బోధిస్తే అవు ఎవరైనా చెప్తే ఆ కా అనిపిస్తుంది వాడంతా వాడు దర్శించలేక మహాత్ముడు చెప్పినట్లయితే కరెక్టే సంసారంలో దోషాలు ఉన్నాయి కదా అని అనిపిస్తుంది దోషాలను దర్శించటం అన్నది చాలా ఇంపార్టెంట్ ఆ దోషాలు ఏంటో చెప్తాను చూడండి భాష్యకారులు జన్మని గర్భవాసయోని ద్వారా నిస్సరణం దోషు పుట్టుక అంటే ఏమిటి వీడు తల్లి గర్భంలో పది మాసాలు ఉండాలి ఎంత కష్టం తల్లి గర్భంలో పది మాసాలు ఉండడం ఆ జీవుడు ఎంత కష్టమో కదా కాబట్టి ఆ అలా మళ్ళీ ఈ జన్మలో నేను మోక్షాన్ని పొందలేకపోతున్నాను ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని మోక్షాన్ని పొందలేకపోతే ఈ అహంకారము అహంకారాన్ని ఇలాగే అచ్చిపెట్టుకుంటే మళ్ళీ ఇక్కడ ఈ దేహాన్ని చచ్చిపోయి ఇంకో దేహానికి మళ్ళీ కుట్టాల్సి వస్తుంది దాంట్లో ఉన్నంత దోషము అదే కానీ దోషము అంటే తేడ దాంట్లో ఉన్నంత తేడ అదే కానీ వద్దు బాబు నాకు మళ్ళీ పుట్టికనేది నా వద్దు అని వీడు అనుకునేట్లా పునరపి మరణం పునరీ జననం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే ఖలు దుస్తారే ధరింప శక్ సంసారం నందు కృపయా అపారే పారారే అని ఆ శ్లోకం అపారము దానికి కావలి హద్దు లేదన్నట్టుగా అనిపిస్తుంది అటువంటి సంసారంలో నేను పనున్నాను నేను మురారే నన్ను దయతో రక్షించును అని ఈశ్వరుని ప్రార్థిస్తారు ఈశ్వరుని ప్రార్థించడం తప్ప సంసారంలో ఇంకొక ఉపాయం లేదు మీరు అజ్ఞానం చేత కొడుకునో కోడలను లేదా మిత్రులను లేకపోతే ఎక్కడ అమెరికాలో ఉన్న వాడినో ప్రార్థించాలనుకోండి ఏదైనా నేను కష్టమడిపోతున్నాను రా నన్ను మీరందరూ ఉద్ధరించను రాని ప్రార్థించాలనుకోండి మళ్ళీ ఇంకోసారి మీకు వ్యక్తింపు నిరుత్సాహమే కలుగుతుంది ఏదో రిజల్ట్ వస్తుంది మళ్ళీ నిరుత్సాహం తప్పదు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళని ఈ బంధువులను బంధువు అంటే భద్రనాథికి బతుకు బంధించే వారికి బంధువులు చేస్తాం ఈ బంధువులను ప్రార్థించటం అన్నది అది అవివేకం పూర్వం తెలుసు ఈ జ్ఞానం అంతా వాళ్ళకుంది ఆధునిక కాలంలో వానప్రస్థ ధర్మము సమాజం నుంచి దూరం అయిపోయింది పూర్వం వాళ్ళు ఒక వయస్సు వచ్చిన తర్వాత ఏకాంత వాసం చేసేవారు తపస్సు బతికివారు ఇల్లు వాటిని దూరంగా పెట్టుకుని తప్ప తపస్సుకు చేసుకోగలుగుతున్నారు వాళ్ళకి ఈ సంసారంలో భాగంగా ఈ పుత్రమిత్రాదులందరితో కలిసి జీవించటంలో ఉన్నటువంటి ఫిట్ ఫాల్స్ దాంట్లో ఉన్నటువంటి దోషములను వాళ్ళు చక్కగా బుద్ధిలో దర్శించి దూరంగా పోయి దూరంగా పోతే మనకి సుఖం వాళ్ళకి సుఖం అనే సత్యం వాళ్ళు తెలుసుకునేది ఇప్పుడు వాళ్ళు ఏమిటి మనం దూరంగా పోతే వాళ్ళు లేకపోతే మనం బతకగలమా అని ఒక భ్రమ మనం లేకపోతే వాళ్ళు ఏమైపోతారో అని ఇంకో భ్రమ ఇంక ఇంత భ్రమలు ఉన్నవాడిని ఎవరు భరిస్తుంది వీళ్ళు రోడ్డు భ్రమలు పెట్టేసుకుని తలకి కట్ చేసి కూర్చుంటే ఎక్కువ పీపుల్ హెల్ప్ పీపుల్ డూ సఫర్ అవుతుంటారు కానీ ఎప్పుడైనా పలు తెలిసినప్పుడు అద్భుతం హెచ్చు తగ్గులు ఉంటాయి ఏదో కొంతమందికి చపడి మాస్టర్గా ఉంటుంది కొంతమందికి ఎక్కువ ఉంటుంది కొంతమందికి తప్పు అనుదర్శనం ఆలోచన కాబట్టి జన్మ గురించి ఆలోచించాలి ఆలోచించాలి ఆలోచించటం అంటే జన్మలో ఆలోచించడం కాదు ఆలోచన మనిషి పుట్టుక దాన్ని పరిశీలి పుట్టుక అనగాలని వాట్ ఈస్ బట్ లోకంలో భర్త అనేది ఏదైతే గలదో అది సత్యమా నేను కుట్టేనా నేను సంవత్సరానికి ఒకసారి నేను కుట్టేనని గుర్తు చేసుకుంటూ ఈ రకమైన జలాభ చేస్తూ ఉండాలా ఇది అవసరమైనా అని గుర్తు చేసుకోవాలి అనే ఆలోచనతో పరిశీలించాలి పరీక్ష జన్మ జన్మ అన్నారు ఏమిటి జన్మ పరీక్ష చేస్తూ ఇప్పుడు మీకు లోకముంటుంది లోకంలో పరిస్థితులు ఉంటాయి వ్యక్తులు ఉంటారు పదార్థాలు ఉంటాయి మూడు ఉంటాయి పదార్థములు వ్యక్తులు పరిస్థితులు మీరేమనుకుంటారు ఈ పదార్థములను మనకు అనుకూలంగా మలుచుకోవాలి అనుకుంటారు ఈ వ్యక్తులు మనకు అనుకూలంగా ఉండాలి అనుకుంటారు ఈ పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండాలి అని అనుకుంటారు ఎన్ని పదార్థాలు మీకు అనుకూలంగా ఉండాలి అన్ని ఎంతమంది వ్యక్తులు మీకు అనుకూలంగా ఉండాలి అన్ని అందరూ ఏ ఘటనలు మీకు అనుకూలంగా ఉండాలి అన్ని అన్ని పరిస్థితులు మాకు అనుకూలంగా ఉండాలి మరి మొత్తం ప్రపంచం అంతా మీకు అనుకూలంగా ఉంటే మరి పక్క వాడి మాట్లాడదు వాడి మాట్లాడదు వాడికి కూడా అనుకూలంగా ఉండాలి కదా మరి ప్రపంచం నీకు అనుకూలంగా ఉంది వాడికి అనుకూలంగా ఉంది మొత్తం ఉన్నవాళ్ళందరికీ అనుకూలంగా ఎలా ఉండగలుగుతుంది ఒకే ప్రపంచం కదా అది ఇన్ని ప్రపంచాలు లేవుగా ఒకటే ప్రపంచం ఉన్నది ఆ ప్రపంచంలో కొన్ని పరిస్థితులు ఉంటాయి కొన్ని ఘటనలుంటాయి అది కొన్ని వ్యక్తులు ఉంటారు కొన్ని వస్తువులు ఉంటాయి ఇవి ప్రతి వాడికి ఎంతో కొంత అనుకూలంగా ఉంటాయి కానీ పూర్తి అనుకూలత్వం ఉండదు కాబట్టి ప్రపంచంలో ఉండే పదార్థములన్నీ నాకు అనుకూలము కావు లేవో కొన్ని అనుకూలమవుతాయి కొన్ని ప్రతికూలమవుతాయి వ్యక్తులందరూ అనుకూలు కాదు కొందరు ప్రతికూలు కూడా ఉంటారు ఘటనలన్నీ లేక పరిస్థితులన్నీ అనుకూలము కాదు కొన్ని ప్రతికూలము కూడా ఉంటాయి అని ముందు అది గుర్తించాలి టెక్నాలజీ టెక్నాలజీ ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉండే వ్యక్తు పదార్థములు వ్యక్తులు పరిస్థితులు వీటిని నాకు అనుకూలంగా మలుచుకోవడము అవసరమా అవశ్యకమా సంభవమా అని రెండు ప్రశ్న సంభవమా నెవర్ ప్రపంచంలో ఉండే పదార్థములను మీకు అనుకూలంగా మీరు ఎన్నడూ చేసుకోలేదు ఇక నెవర్ ఉండాలి అలాగే వ్యక్తులందరూ మీకు అనుకూలంగా ఉండాలి ఇట్ నాట్ బోయింగ్ టు హ్యాకర్ పరిస్థితులు అనుకూలముగా ఉండాలి ఇట్ నాట్ బోయింగ్ టు హ్యాటర్ సంభవము కాదు అవసరం అంటే మాత్రం ఉపయోగపడుతుంది సంభవము కాదు మరి ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలంటే మీరు మీ ఆంతరమును శుద్ధి చేసుకోవాలి యు హెస్ యువర్ ఇన్నర్ ఇరియారిటీ అంట మీ అంతరమును మీరు రీ చేసుకోవాలి ఆంతరములో సహనము క్షాంతి ఆంతరమునందు వివేకము ఇది ఆత్మ ఇది ఆంతరమునందు తీవ్రమైన వైరాగ్యము అంతరమును మీరు అడ్జస్ట్ చేసుకో అడ్జస్ట్ చేసుకుని ప్రపంచం చేసి చూసినట్లయితే ఇప్పుడు ప్రపంచము ఇటువంటి బాధలు అసలంగా కాబట్టి ప్రపంచాన్ని మేనిపులేట్ చేసే ప్రయత్నం ఎవరైనా చేసుకున్నాడంటే దీస్ మేకింగ్ ఏ ఫండమెంటల్ మిస్టేక్ And he will pay a price for that. You give only pujans on that. By all means, we worship God. But, Rapañca ne manipulatatam kosaṁ God ni worship te stay, you are making a mistake. Dedi, in spite of worshiping God, you are making a mistake. Rabatya indhiyāne antakkarana śudhyakosaṁ ishwarunni arādhim kosaṁ. I learn may exist as kodam kosaṁ ishwarun arādhim kosaṁ. That will be where.